పాట పాడను నేను మైక్రోఫోన్ సెట్ చేస్తాను ఓకే అన్న ఇస్తారు కళ్యాణించారు పాట పాడతారు ఇస్తారు హలో రూపజ్ బేర్ మీదే లీడింగ్ ఎవరు కంటిన్యూ ఓకే బ్రదర్ బ్రదర్ మనము వర్షిప్ చేసుకుందాము ఒక త్రీ మినిట్స్ పాటిచ్చేయండి వర్షిప్ మన తర్వాత చేస్తాము అన్న మైక్రోఫోన్ సెట్ చేస్తున్నాడు ఏదైనా పాట వర్క్ అని కదా బ్రదర్ ఎవరైనా ప్రేరేపర్ ఉంటే పాట వాడండి బ్రదర్ చిన్న పాట వాడండి సరే బ్రదర్ నేను పాడుతున్నాను చూస్తూ శ్వాసము పాడుకోను చూసు వైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే అంచతో పరుగెత్తిదా వాడబారని కిరీటముఖే వాంచతో పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై దైవ భయము కలిగి సరిరే చలను విడీ దైవ భయము కలిగి శరీరే చలను విడచి అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేద అక్షయ కిరీటము కొరకే ఆస్యతో పరుగెత్తేద పరుగెత్తేద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 గురిద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై నేను పరుగెత్తేదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతి కై ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారము కై ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారము కై అక్షయ కిరీటము కొరకే అలయ్యక పరుగెత్తద అక్షయ కిరీటము కొరకే అలయ్యక పరుగెత్తద పరుగెత్తదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా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 పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై యేసువైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొనుచు ఏసువైపు చూస్తూ విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా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 గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియా జ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై సరే ప్రార్థించి చూసుకుందాం వాక్యాన్ని ప్రభు పరిశుద్ధ రవి తండ్రి మీకు వందనాన్ని నైనా అప్పుడు హమిషాకు యాకోబల గొప్ప దేవ మీకు కృతజ్ఞతలు నేను మీ యొక్క సాయంత్రం సమం ప్రభు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం ఆత్మీ నడిపి మాకు అనుగ్రహించినట్లు నిలగాన్ని మేము జీవించలే మాకు తర్వాత భద్రపరచుకోవాలా అన్నింటిలో వాటిని మేము ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మనం తయారు చేయమని ఏ సుక్రీస్తున్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మే మధ్యాహ్న కాలం వరకు కొంత మూడవ గుర్రానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తా ఉన్నాం ఎన్నో వాక్యాలు రాసుకున్నాం కానీ మనకి షార్ట్ టైంలో ఇవన్నిటిని కవర్ చేయడం కొంచెం కష్టమే అనిపిస్తుంది అయితే ఈరోజు నేను ఈ సాయంత్రం సమయంలో మధ్యాహ్నం ఎక్కడ ఆపిననో అక్కడ నుంచే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను మధ్యాహ్నము యూధా పత్రికలోని పన్నెండవ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాము దాని తర్వాత అక్కడ ఆపాల్సి వచ్చింది మనకి యూధా మొదటి అదే ఒకటే ఆ పత్రిక కాబట్టి పన్నెండవ అధ్యాయం అయితే ఆ పన్నెండవ అధ్యాయంలో మనం ఏం ధ్యానిస్తున్న ధ్యానించినామంటే ఈ మూడవ గుర్రానికి సంబంధించిన ఆ మతపరమైన గుంపు దేనికి సంబంధించిందంటే తేళ్ళకి సంబంధించింది మనం చూసినాం అది చిరుతపిలి లెప్పాడు కదా చిరుత పిల్లికి సాదృశ్యంగా ఉంది ఓ రీతికి చెప్పాలంటే దాని గ్రంథంలో అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ నల్లని గుర్రం కాబట్టి నలుపు దేనిని సూచిస్తుందంటే తేళ్లని సూచిస్తుంది చిరుత కూడా తేళ్ళని సూచిస్తుంది ఎందుకంటే అది మొత్తము భూమి అంతా కప్పేస్తుంది ఎందుకంటే దాని పరుగుడు ఆ రీతిగా ఉంటుందనేది ప్రకృతి సహజంగా అది ఆ జర్మనీ దేశానికి సాదృశ్యం అదొకప్పుడు ప్రపంచాన్ని అంతా గడగడలాడించి వారి సైనికులు బహు ఆ వేగంగా పరిగెత్తేవాళ్ళు అన్నది ఒకటి చరిత్ర అయితే ఆత్మీయంగా మనం చూస్తే ఇది ప్రపంచం పరిగెత్తాల్సిన గుర్రం అది బయలుదేరింది జకరే గ్రంథంలో ఇప్పుడు మొత్తం దేశ ప్రపంచాన్ని అంతా కవర్ చేసుకుంది అన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం జకర గ్రంథం ధ్యానించినప్పుడు అదే రీతిగా బూరల తీర్పు వాక్యాలు ధ్యానించినప్పుడు కూడా వాటికి సంబంధించిన విషయాలు చూసినాము ఇది ఇంకొక థర్డ్ టైం మన జీవితంలో వస్తుంది వాక్యం కాబట్టి ఈ యొక్క గుర్రము తేళ్లకు సాదృశ్యము తేళ్లు అన్యాయం అన్యాయపు సొమ్ము సంపాదించుకుంటాయి ఎందుకంటే ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయంలో ఐదవ వచ్చిన ఆయన మూడవ ముద్రను విడిపినప్పుడు రమ్మని మూడవ జీవి చెపుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడను ఈ దాని మీద ఒకడు త్రాసు చేతా పట్టుకొని కూర్చుండి ఉండేను కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ దీని మీద ఒక వ్యక్తి ఉన్నాడంటే అదొక పెద్ద వ్యవస్థకి సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి అంటే ఒక్క మనిషి కాదు మతపరమైన జీవితంలో ఒక వ్యక్తి అంటే అతను అన్నట్టు చూపిస్తారు అన్నట్టు ప్రపంచంలో ఎక్కడో ఒక దేశంలో ఉంటాడు ఆ ఒక్క వ్యక్తి కానీ ఆత్మీయ స్థితి మనం ఇది ఒక వ్యవస్థ కాబట్టి ఇది తేళ్ల వ్యవస్థ ఇది ఎక్కడ ఉంటుందంటే పొదున చూసిన మనము మనం ప్రభు పక్కనే ఉండి ప్రభుని కాటేసిన తేలది ఇస్కర్ యూదా యూధ కాబట్టి ఇస్కర్ యోధ్ యూధాలు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎందుకు దేవుడు వీళ్ళందరినీ ఆ రీతిగా వాడుకున్నాడు నేను పోయిన వారం చూపించిన మీకు వీళ్ళందరూ సర్వోన్నతిని సన్నిధిలో ఉన్నారడు జగ్రయ గ్రంథంలో చూస్తున్నాం అక్కడి నుంచి వాళ్ళకు బయలుదేరింటన్న విషయాన్ని మనం కూడా చూసినాం తర్వాత పాత నిబంధన కాలంలో ప్రభు సన్నిధిలో నిలబడినారు కొత్త నిబంధన కాలం ఆరంభంలో బయలుదేరినారు మన టైంకి వాళ్ళు ముగించుకుంటున్నారు వాళ్ళ పనులన్నీ ఇదే ఈ లోకంలోకి బయలుదేరి ఈ లోకంలో ప్రభు యొక్క ప్రణాళిక అన్నిటి నెరవేర్చి కాలాన్ని ముగించుకునే టైంకి తిరిగి ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటారు అందరూ దేవుని సన్నిధి నిలబడతారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు ప్రటంగ ఉంది గొప్ప పేద ధనికులు అందరూ ఆయన సన్నిధి ఆయన ఎదుట నిలబడాల్సి వచ్చే కాలం అది ఆ టైంకి మనం త్వరగానే సిద్ధపడుతున్నాం కాబట్టి వ్యక్తి గురించి అక్కడ మనం చూసినప్పుడు దాని మీద ఒకరు త్రాసు చేత పట్టుకొని కూర్చొండి ఉండాను కాబట్టి ఇది బిజినెస్ కి సంబంధించింది త్రాసు చేత పట్టుకోవడం అనేది కాబట్టి తేళ్లు సం అవి బిజినెస్ గ్రూప్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి ఎవరైతే చెప్పాలంటే మనుష్యాన్ని దోచుకుంటే గ్రూప్స్ లాగా కానీ ఇవి మన పక్కనే ఉన్నాయన్న విషయాన్ని మనం పొద్దున చూపించుకునే నేను మీకు పేతు రాసిన మొదటి పత్రికలో అదే రీతిగా యూధ పత్రికలు కూడా నేను మీకు చూపించిన ఒకసారి చూడండి పేద రాసిన మొదటి పత్రికలో దాన్ని అనించినాం ఏ అంటే వారి మీద ఎటువంటి నింద నేరాలు ఉన్నాయన్న విషయాన్ని దాని తర్వాత వారు ఎటువంటి వారు అన్నప్పుడు నీళ్లు లేని బావులు అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం అయితే యూధా పత్రికలో మనం దాన్ని మరీ విశేషంగా చూస్తా అక్కడికి ఆగిపోయినా మనం చాలా టైం వెళ్ళిపోయింది ఆరో మధ్యాహ్నము యూధా పత్రికలో ఎక్కడ చూస్తున్నాం అంటే పన్నెండవ వచనం వీరు నిర్భయముగా మీతో సుఖభోజనం చేయొచ్చు తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనొచ్చు ఇది బిజినెస్ అన్నట్టు తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనిచ్చున్నారు అన్నట్టు మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారంటే వీళ్ళు మోసగాళ్ళు అన్నట్టు దొంగలు అన్నట్టు మీతో పాటు ఉంటూ మీ ప్రేమ విందులలో పాల్గొంటూ దొంగలు లాగున్నారంటే మీకు తెలంగా దోచుకున్నట్లు అంటే గొప్ప ఏ రీతిగా దోచుకుంటారు అనేది గొప్ప జనం గ్రహించలేకున్నారన్నట్టు అయితే ఈ తేళ్ల గుంపు ఏ రీతిగా ఉందంటే వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు గాను కాయలు రాలి ఫలం లేక రెండు మార్లు చచ్చి చూడండి విషయం మనకి రెండో మరణం మన మీద రెండో మరణానికి అధికారం లేదన్న విషయాన్ని మనకు ఎప్పుడో తెనించినాం మనం ఎందుకంటే మనం ఒకటేసారి మరణించినాం పాపంలో మనకు జీవం తిరిగించిన వాడు మన ప్రభు కాబట్టి మనకి ఇంకా రెండో మరణం లేదన్నట్టు శాశ్వతంగా అయిన సన్నిలో నివసిస్తాం కానీ వీళ్ళు శాశ్వతంగా నరకానికి పోతారు రెండో మరణం అంటే అదే అర్థం కాబట్టి తేళ్లు సర్పంలో తేళ్లు ఖచ్చితంగా నరకానికి పోతాయి వాళ్ళు తెగవయబడి చేస్తారు ఎందుకు చూడండి అక్కడ రెండు మార్లు చచ్చి వేళ్ళతో పెగిలింపబడిన చెట్లు లాగున్నారు వీళ్ళు అంటే ఇంకా వాళ్ళకి జీవం ఉండదు ఎండి పడిపోయి ఎండి ఎండి ఎండిన వారు లాగుంటారు వీళ్ళు ఎండి మూలకు పడిపోయిన వాళ్ళు తర్వాత వాళ్ళు ఏ రీతికున్నారనేది పదమూడు వర్షాలు చూపిస్తున్నారు తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు కాబట్టి మనకు తెలుసు చుక్కలు అంటే నక్షత్రాలు కదా స్టార్స్ అంటాం ఇంగ్లీష్లో ఈ స్టార్స్ ప్రభువుని వెంబడించినంత కాలమో ఆకాశ నక్షత్రాలను మెరుస్తూనే ఉంటాయి కానీ ఇవి ఒక దిక్ ఒక రీతిగా దేవుని సన్నిధిలోనే ఉన్నాయి అనుకుంటున్నాయి దేవుని వెంబడిచినాయి అనుకుంటున్నాయి కానీ దేవుని మార్గాన్ని తప్పిపోయినాయి ఇవి అందుకే అక్కడ ఉన్ని చాలా తప్పి తిరుగుతున్నారు వీళ్ళు పోగొట్టుకున్నారు మార్గం తప్పి తిరుగు చూ ఉన్నారు అందుకో అక్కడి కింద పడబోయబడతారు మనం చూసినాం పడిపోతాయి అనేది మత్తేశ్వర తెగ్నాలజన్లో అదినం నా సూర్యచంద్రులు వారి కాంతినివ్వరు నక్షత్రంలో అక్కడ మనం చూస్తాం కాబట్టి ఇవన్నీ మతపరమైన గుంపులకి సాదృశ్యం అనేది మనం నేర్చుకున్నాం ఎంతో కాలం కిందట వారి కొరకు చూడండి అక్కడ ఇంకా చాలా తేటగా ఉంది వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది ఆశ్చర్యం వాక్యం గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది వీళ్ళ కొరకు కాబట్టి ఖచ్చితంగా సర్పములు నరకానికి పోతే అందుకే ఆ రోజు ప్రవ్వా ప్రవ్వా నీ నామంన ప్రవచించలేదా అంటే ప్రవక్తలు ఉన్నారు నీ నామంన రోగులను స్వస్థపరచలేదా అంటే అపోస్తలకు బోధేలా ఉన్న వాళ్ళు నీ నామన రోగులను స్వస్థపరచలేదా దయ్యం వెలగొట్టలేదా అద్భుతాలు చేయలేదా ఎన్నెన్నో చేసినాం నీ నామంన చూడండి ఏ సుప్రీస నామంన వాళ్ళు ఆయన చూపించుకుంటున్నారు కానీ ఆయన ఏమంటుండంటే మీరు ఎవరో నాకు తెలియదంటున్నాడు అది బహు భయంకరమైన దినమది అది అది ఊహిస్తేనే ఒళ్ళు దినమది దినం ఆ దినము సేవకులు నీ నామంన ప్రవచించలేదా నీ నామన రోగులను స్వస్థపరచలేదా జ్ఞాపకం చేసుకో ప్రభు ప్రభు పిల్లు జ్ఞాపకం చేసి గుర్తు గుర్తు చేసేవాడవా అట్లుండదు కదా మన సేవ మన మంచి దాసుడా అని బిరుదు పొందడానికి ప్రయాసపడుతున్నాం మనం కానీ ఆయనకి జ్ఞాపకం చేయాలి ఆ మనం కానీ గొప్ప సేవకులందరూ జ్ఞాపకం చేస్తారంట ఆయనకి ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభావ మీ నామను ప్రవచించడం ప్రభావ దయ్యంలో వెలగొట్టడం ప్రభా రోగులను స్వస్థపరచడం ప్రభా మీరెవరో నా తెలియదు అక్రమం చేయవలారా నా పారిపోండి నా ఇద్దరిని అని చెప్పే దినం అది భద్రపరచబడ్డ దినం అయితే వీళ్ళ గురించి హానోకు ప్రవచించడం నుంచి వచనంలో ఉంది ఇది మనల్ని తిరితి వెంటాడుతుంది కానీ మనం దీన్ని సపోర్ట్ ఎక్కువ సపోర్ట్ తీసుకుంటే కూడా మనల్ని తృణీకరిస్తారు మతపరమైన గుంపులు క్రైస్తవులు కాబట్టి ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా హానొక్కు సంబంధించిన విషయాలు పబ్లిక్లో మనం ఎప్పుడు చెప్పద్దు ఎందుకంటే ఆ హానొక్కు సంబంధించిన పుస్తకాన్ని తృణీకరించింది క్రైస్తవత్వం కానీ హానోకు మన ప్రభు గురించి ప్రవచించండు ఈ గుంపుల గురించి ప్రవచించిండు పద్నా పద్నాలుగవ వచనంలో చూడండి ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోక్కు అనుంది ఆదామ మొదలుకొని ఏడవవాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను హానోకు సంబంధించిన విషయాలు యూదా డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తుండు పౌలు కూడా అనేక ప్రాంతాలలో చూపిస్తాడు కానీ హానుకు పేరు తీసుకోడు హానో పేరు తీసుకోడు కానీ మన ప్రభు కూడా హానోకు పేరు తీసుకోలేదు ఎక్కడ కూడా కానీ హానోకు ప్రవచన హానోకు పుస్తకంలో బుక్ ఆఫ్ హానోక్ అంటారు ఇంగ్లీష్లో ఆ హానోకు గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయి నేను చదివిన హానోకు గ్రంథం మిమ్మల్ని చదవని నేనేమి ఒత్తిడి చేస్తలేను మీ ఇష్టం అది కానీ అందులో కొంచెం కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది కరెక్ట్గా అర్థం కావు కొన్ని విషయాలు కానీ ఇక్కడ మటుకు ఒక్క విషయం ఉంది హానోకు పాత పుస్తకంలో ఎక్కడ కూడా ప్రవచించట్టు మనం చూడం కానీ పద్నాలుగు వర్షాల తేటగా ఉంది పాదం మొదలుకొని ఏడవడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఏమన్నా ఇదిగో అందరికీ తీర్పు తీర్చటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను బట్టి క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను ఇది ఆశ్చర్యంగా ఉంటుంది వాక్యం మన ప్రభు గురించి మాట్లాడుతుండే హానోకు ఏడవవాడు అసలు హానోకు కాలంలో పుస్తకాలే లేవు కదా గ్రంథాలే లేవు ఏ రీతిగా ప్రవచించాడు ఆ ప్రవచనము ఏ రీతిగా వీళ్ళింత జాగ్రత్తగా భద్రపరుచుకోరు యూదాకి ఎట్లా దొరికింది అది ఆ పుస్తకం మొదటి దశాబ్దంలో ఉండే ఆ పొసులకు పుస్తకం ఉండే హానుగు గ్రంథంలో రకరకాల దయ్యాల గురించి మాటలు ఉంటాయి అందుకు కొంచెం కష్టతరంగా మనకు తెలుసు లూసిఫర్ ఒక్కడే దయ్యం సైతానుడు సైతాన్ పేరు లూసిఫర్ అని ఒకటే తెలుసు కానీ వాని అనుచరులు ఎంతోమంది ఉంటారు సైతాను పిల్లలు ఎంతోమంది ఉంటారు ఆ పుస్తకంలో వాళ్ళ పేర్లు ఉంటాయి ఆది కాండాలో మనం చూస్తామో దేవుని కుమారులు నరల కుమారులు అనేది ఆ అంశము బహు విశదీకరించండు హానుక్ ఎట్లా వాళ్ళు ఆ పడిపోయిన దేవదూతలు ఏ రీతిగా స్త్రీలను వివాహం చేసుకున్నారని పుస్తకంలో అవన్నీ కొంచెం కష్టతరంగా ఉంటుంది అన్నట్టు కానీ అక్కడ ఆయన ఈ ఇక్కడ యూద దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ గుంపు గురించి తేళ్ల గుంపు గురించి సర్పంలో తేళ్ళు ఎట్లుంటాయనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి మరి కొంచెం ముందుకి వీళ్ళకు సంబంధించిన వ్యాఖ్యలు నేను చూపించేస్తే ఇదంతా బిజినెస్ సంబంధించింది ఆస్తులను సంపాదించుకుంటే దోచుకుండేది మనము సాధారణంగా చర్చ్ సిస్టమ్లో ఏదో చూస్తాం ప్ర ప్రపంచం ఉండే గ్రూప్స్ అంతా ఆస్తుల కొరకు కొట్లాడుతూ ఉంటాయి మన దగ్గర కూడా సిటీలో మన సిటీలో కూడా చర్చిలు ఆస్తుల కొరకు కొట్లాడుకుంటుంటాయి అక్కడ ఉండే పెద్దలు అందరూ నిజంగా కొట్టుకుంటారు కూడా భయంకరం కొట్టుకుంటారు ఆ వయసులో ఎందుకంటే ఆస్తుల కొరకు పొజిషన్స్ కొరకు డబ్బు కొరకు లక్ష లక్షల డబ్బులు ఉంటాయి చర్చ్ ఆస్తులు ఉంటాయి ల్యాండ్స్ ఉంటాయి వాటికి వాటన్నిటి మీద అధికారం పొందుకోవాలా సిగ్నేచర్స్ పవర్ పొందుకోవాలా ఇది తేళ్ల గుంపు అన్నట్టు అయితే వీళ్ళందరికీ లీడర్ లాగా ఉంటుంది సర్పం గుంపు అది సర్పం వీళ్ళకి అధికారం ఇస్తుంటుంది వీళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు అన్నట్టు అయితే ఎవరి మీద పడతారో అల్టిమేట్లీ ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది గొప్పజనం నుంచి వస్తుంది కింద కూర్చునే వాడిని డబ్బు అప్పుడు డబ్బు వాళ్ళిద్దరే ఎంజాయ్ చేస్తున్నారు ఎవరు తేళ్లు సర్పం తేళ్ళు ఏం చేస్తాయి తేళ్లకి సర్పం ఇస్తుంది మనం చూస్తాము ప్రధాన యాజకులు ఇష్కర్ యోతికి ఇది ఇచ్చారు కదా వెండి కాసులు ముప్పై వెండి కాసులు అది ప్రిన్సిపల్ అన్నట్టు ఇష్కరియోత్ యూధ చేసే పనులు తను చేస్తా ఉంటాడు దేవు మన పన్నెండు మంది శిష్యులలో ఇష్కర్యోత్ యూధ ఒక ట్రెజరర్ లాగా ఉంటాడు అంటే కానుకలు ఇచ్చినప్పుడు ఇష్కర్యోత్ యూధ దగ్గర పెట్టటోళ్ళు వీళ్ళందరూ కానుకలు ఇస్కరియోత్ గుణ గర గురించి మనం ఎప్పుడు అంతగా దీర్ఘంగా చూడలేదు వాక్యం కానీ ఇస్కరియోత్ యూధ దగ్గర ఎప్పుడు వీళ్ళు డబ్బులు పెట్టటోళ్ళు కాబట్టి ఇకరియోత్ యూధక ఎప్పుడు ధన వ్యామోహం ఉన్నదని పన్నెండు మంది కాబట్టి ఆ వ్యామోహమే అతన్ని ప్రభుని అప్పగించేటట్లు చేసింది ధన వ్యాహం లేకపోయింటే ఇస్కరియోత్ జీవితం వేరే రీతిగా ఉండేదేమో కాబట్టి ప్రధాన యాజికలు కూడా గమనించారు ఎందుకు సైతానను చరణ రోజు సర్ప సంతానంలాగున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు వీడికి బలహీనతను తెలుసుకున్నారు వాడికి డబ్బిచ్చారు అతను ఏం చేసిండు ప్రభుని అప్పగించిండు చివరి కాలంలో ఇది రీప్లే అవుతుంది ఈ తేళ్ల గుంపు ఏం చేస్తున్నాయి బిజినెస్కి సంబంధించినాయి వాళ్ళ దగ్గరంతా అవినీతితో కూడిన బిజినెస్ అన్నట్టు వాళ్ళ చేతిలో త్రాస్ ఉంది కదా మనం చూసినాం ఇందాక ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో ఏ రీతిగా బిజినెస్ చేస్తారు చూడండి ఆరో వచనంలో మరియు దేనారామునకు ఒక షేర్ గోధుమలు అనయు మూడు షేర్ల ఎవలనయు నూనెను ద్రాక్షలసును సరే ఆ విషయం తర్వాత మనం ధ్యానిస్తాం కానీ బిజినెస్కి సంబంధించింది ఆహారానికి సంబంధించింది వీళ్ళంతా ధనాన్ని సంపాదించుకుంటారు సర్పముతేళ్ళందుకే మన ప్రభు ఆయన మరణించక కూడా దేవాలయానికి పోయినప్పుడు చివరి విజిట్ అంటాం దాన్ని దాన్ని ఇంగ్లీష్లో ట్రయంఫెంట్ విజిట్ అంటాం ఎరసలేంకి ఆయన చివరి విజిట్ బయ బయలుదేరినాడు దాని తర్వాత ఆయన మరణానికి అప్పగింపడం మనం చూస్తాం ఆ చివరి లో ఆయన ఆ మందిరంలోనికి పోయినప్పుడు అక్కడ గొర్రలను తోలేయడము పక్షులను ఎగరగొట్టేయడము పక్షులను ఎగరగొట్టేయడము రూకలను అన్నిటినీ విసిరి చల్లడము నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చేటన్నాడు కాబట్టి వీళ్ళు దొంగలన్నట్టు సర్పంలో తేళ్లు దొంగలన్నట్టు కాబట్టి అవి మనుషుని ఏరీతిగా దోచుకుంటున్నాయి అన్న విషయం ఎన్ని సమస్యల మీకు చూపించిన అది అన్యుల ప్రాంగణం సొలమోను కట్టించిన మందిరములో మొదటి ప్రా మొదటి భాగము అన్యుల ప్రాంగణం అంటాం అనిలు అక్కడ వచ్చి దేవుని ఆరాధించుకోవచ్చు కానీ వాళ్ళు చేశారు అన్యుల ప్రాంగణం దాటి ఇంకా ఎవరు లోపల గొడడానికి వెళ్ళేది అన్యుల ప్రాంగణం దాటితే ఇస్రాయల్ ప్రజలు ఎంటర్ అవ్వాల్సిన స్థలము దాని పరిశుద్ధ స్థలము అక్కడ గంగా గంగాలము బలిపీఠము ఇవన్నిటి సంబంధించిన విషయాలు కొన్ని సంవత్సరాల క్రితం మనం ధ్యానించాం చివరిగా అతి పరిశుద్ధ స్థలము అక్కడ అందులో మందసభ పెట్టే అవన్నీ దీర్ఘంగా మనం చూసినాం అవన్నీ వేసిన వరకే సాదృశ్యమా నీకే సాదృశ్యమా మందిరం ప్రతి అవయవము ప్రతి ఆవరణంలో ఉండే స్థలం ప్రతి ఉపకరణములు రక్షింపబడ్డ వారికే సాదృశ్యం మనం చాలా కాలం కిందట అయితే ఆనుల ప్రాంగణంలో వీళ్ళు ఏం చేశారంటే అనులకు ఇవ్వాల్సిన స్థలాన్ని ఇవ్వకుండా అక్కడ వాళ్ళు రూకల మార్పిడి బిజినెస్ దాని తర్వాత పశువులను అమ్మడము పౌరలను నమ్మడము బొర్రెలను నమ్మడము ఇటువంటి పనులు చేశారన్నట్టు ఎవరు యాజకులు ఎవరిని బిజినెస్ లో కూర్చోబెట్టిన తేళ్లను తేళ్ళు బిజినెస్ చేసినాయి అక్కడ మనుషుల దగ్గర ఇష్టం వచ్చినట్టు దోచుకునే డబ్బులు ఇది తిరిగి రీప్లే అవుతుంది మన కాలంలో ఇది కంటిన్యూ అవుతా అంటే అది ఆరంభమయ్యే ఆ రోజు ఈ కంటిన్యూ అవుతుంది ఇది మనం పాత నిర్బంధ కాలం పుస్తకాలలో కూడా ఎన్నిసార్లు చూసినాం ఈ గుంపులకు సంబంధించినాయి కానీ కృత నిబంధన ముగింపు దశలో ఈ గుంపులు మరీ విశేషంగా మనకు కనిపిస్తున్నాయి ప్రకటన చివరి వచ్చి అధ్యాయంకి ఇవి మరీ విశేషంగా వాళ్ళకి సీల్ చేయబడినట్లు మనం చూస్తూ ఉంటాం కాబట్టి గొప్ప జనం మీద వీళ్ళ వీళ్ళ విధానాలు ఎట్లున్నాయి అనేది ఆరో వర్షంలో మనం చూస్తాం దాని ఆ నూనెను ద్రాక్ష రసమును పాడు చేయవద్దని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడను కాబట్టి మనకు తెలుసు నూనె దేనికి సాదృశ్యము ద్రాక్షరసం దేనికి సాదృశ్యం అనే గోధుమలు దేనికి సాదృశ్యము ఎవలు దేనికి సాదృశ్యము మనకు తెలుసు ఇప్పుడు జరిగే ఇప్పుడు ఉండబోతున్న కాలము బహు కష్టతరంగా ఉండబోయే కాలం ఎందుకంటే డబ్బులు సర్కులేషన్ లేదు మార్కెట్లో బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచి తగ్గించేసినాయి కాబట్టి నీకు సేవింగ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ అయిపోయింది కాబట్టి ను ఎంత డబ్బు సాయం సేవ్ చేసుకున్నా నీకు తృప్తి ఉండలేదన్నట్టు నువ్వు ఏదైనా కొనుకోవాలన్నా కానీ వెనక ఆలోచించాల్సి వస్తుంది అటువంటి టైంకి మనం సిద్ధమవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ గుర్రము బయలుదేరి ప్రపంచం మనుషుల్ని దోచుకుంటా ఉన్నాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి బిజినెస్ లోపంగా దోచుకుంటున్నాయి కానీ నూనె నువ్వు ద్రాక్ష రసంను పాడు చేయవద్దని ఆ నాలుగవ నాలుగు జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడి అంటే దీని అర్థం ఏంటంటే ఈ మూడవ గుణానికి దేవుడు మరణం మీద అధికారం ఇవ్వలేదు అది మనం చూసినాం బొర్రెల తీర్పులో కూడా నూనె ద్రాక్షరసము ఓ రీతిగా చెప్పాలంటే గొప్ప జనానికి సాదృశ్యం మరో రీతిగా చెప్పాలంటే లక్ష మందికి సాదృశ్యం కానీ ఇది ఓ రీతిగా ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విధానము గొప్ప జనానికి సాదృశ్యం ఎందుకంటే వారి మీద వీళ్ళ వారిని దోచుకోవడానికి వీళ్ళకి అవకాశం ఇచ్చిండు కానీ వారిని చంపడానికి అవకాశం ఇవ్వలే తేళ్ళకి అందుకే పాడు చేయవద్దంటున్నాడు వాటిని కానీ వాళ్ళ వాళ్ళ దగ్గరికి దోచుకోనికి అవకాశం ఇచ్చిండు ఎట్లా గోధుమలు ఎవలు బహు విలువగలై డబ్బులు పెట్టుకునాల్సి వస్తుంది వాటిని కానీ నూనెను ద్రాక్షరసను పాడు చేయవద్దంటుండు కాబట్టి వాళ్ళ దోచుకోండి కానీ వాళ్ళని చంపద్దు అన్న విషయాన్ని అక్కడ ఆజ్ఞాపిస్తుంది కానీ చివరి గుర్రానికి ఆజ్ఞాపిస్తున్నాడు మూడో గుర్రానికి లేదు మూడో గుర్రం ఏమైనా శ్రమల గుండ పో చేసేటట్లు దానికి అధికారం ఇచ్చిండు కానీ కష్టతరంగా మనుషులని మనుషుల మీద భారం పెట్టేటట్లు వాళ్ళకి ఆహారం సరిగ్గా దొరకకుండా కష్టంగా వాళ్ళని శ్రమల గుండ దానికి అధికారం ఇచ్చిండు కానీ మరణం మీద దానికి అధికారం ఇవ్వలే కానీ నాలుగో గుర్రానికి అధికారం ఇచ్చినట్లు మనం చూసినాము అది దీర్ఘంగా నేను వచ్చేవారు ముగించేస్తుంది దానికి సంబంధించిన వాక్యాలు ఇప్పుడు మటుకు ఈ మూడో గుర్రానికి సంబంధించిన మరికొన్ని విషయాలు మీకు చూపించేసి ముగిస్తాను ముఖ్యంగా ఈ యూధ పత్రికలో చూసినట్లు వాళ్ళు రెండు మార్లు చచ్చినవారు దాని తర్వాత పెకిలింపబడ్డవారు రెండు మార్లు చచ్చినవారు పెకిలింపబడ్డవారు అది చాలా ముఖ్యమైన కాబట్టి ఈ పెక్కిలింపబడ్డ వారు వేర్లతో పాటు పెక్కిలింపబడ్డన చెట్లు వేళ్లతో పెక్కిలింపబడ్డ చెట్లు కానున్నారు కాబట్టి చెట్లు అనగానే అగైన్ మనకి మనుషులనే సూచిస్తుంది చెట్లు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం తర్వాత జేమ్ స్ట్రాంగ్ నంబర్స్లో కొన్ని వాక్యాలు నేను చూసినా అంత డీటెయిల్గా కానీ జేమ్ స్ట్రాంగ్ నంబర్స్లో మచ్చలు ఫార్టీ సిక్స్ నైన్టీ సిక్స్ స్పాట్స్ అంటాం స్పాట్స్ ఫార్టీ డిఫెక్ట్ నింద అని కూడా ఉంది వాళ్ళ మీద అపకీర్తి అని కూడా ఉంది వాళ్ళకు కాబట్టి వీళ్ళ మీద నిందలు ఉన్నాయి వీళ్ళ మీద మచ్చలు ఉన్నాయి దాని తర్వాత అపకీర్తికి వీళ్ళు విషయం జ్ఞాపం చేసింది బ్లేమ్ అంటే నిందలకు సంబంధించింది బ్లెమిష్ థర్టీ ఫోర్ సెవెంటీలో ఏముందంటే మనుషులు వీళ్ళు అని బ్లెమిష్ అంటే 3470 లో సెవెంటీలో ఈ గుంపు నిందాస్పదమైన గుంపు అందుకే లక్ష నలభై నాలుగు మంది మీద ఏం నింద లేదని మనం ధ్యానిస్తాం మత్ ప్రటాన గంధంలో అనేక సార్లు చాలా కాలం తర్వాత మనము పరమ గీతంలోని ఒక వాక్యాన్ని ధ్యానించబోతున్నాం ఎందుకంటే కొంతసేపు ఈ నింద లేని జీవన విధానం లేక లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన విషయాలు కొన్ని నేను మీకు చూపించీతముల కరెక్ట్ సాంగ్ ఆఫ్ సాలం అనసారి చూడండి పరమ గీతం అది సాధారణంగా మనం ఎప్పుడు ధ్యానించము చర్చస్ కూడా ధ్యానించారు దాన్ని పరమ గీతములు నాలుగవ అధ్యాయము ఆరు ఎనిమిది వచనాలలో ఒక వాక్యాన్ని చేస్తున్నాం మనం పరమగీతంలో అధ్యాయము ఇక్కడ ఆశ్చర్యంగా ఒక విషయాన్ని నేను మీకు చూపించాలనుకుంటే ఏంటంటే ఇక్కడ ఓ రీతికి చెప్పాలంటే ఏసు ప్రభుకి సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది ఈ పుస్తకం అంతా ఏసుప్రభు ప్రియునిలాగా తన భార్య కాబోయే భార్య స్త్రీ సంఘం లాగా మనకి ఇక్కడ చూపించబడతాట ఈ వా ఈ పుస్తకం అంతా కాబట్టి పరమగీతంలో సాధారణంగా ధ్యానించారు ఎవరు ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది అన్నట్టు దాన్ని ధ్యానించాలంటే ప్రకటించాలంటే కూడా కానీ ఎప్పుడైతే ప్రభుకి సంఘానికి సంబంధించిన ప్రేమకి సంబంధించిన పుస్తకంలాగా దీన్ని చూసుకుంటే మటుకు అంత కష్టతరం అనిపించదు మనకి కాబట్టి ఆరవ వచనంలో చూస్తున్నాం ఆరు ఎనిమిది వర్షాలలో ఇక్కడ ఈ గుంపుల నుంచి ఎట్లా మనం బయటపడినాము అనేది కూడా ఇక్కడ చెప్పబడుతుంది ఆరవ వచంలో ఎండ చల్లారి నీడలు జరిగిపో గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును నా ప్రియుల ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కలంకం ఏమీ లేదు కాబట్టి ఈ గుంపు లక్షా నలభై వేల మందికి సాదృశ్యం ఎందుకంటే పెళ్లి కుమార్తె కదా మనం చూసినాం పెళ్లి కుమార్తె బుద్ధిగల కన్యక అనేది దాని తర్వాత ఆమె ఏ రీతిగా ఉంటుంది అంటే ఆమె ఎందుకు ఏ కలంకం లేదని ఏ సుప్రవే సాక్ష్యమిస్తుంది ఈ వాక్యం ప్రకారంగా మనం ఎప్పుడు కూడా ధ్యనించాం సాధారణంగా అయితే ఎండ చల్లారి నీడలు జరి కాబట్టి ఈ నీడలు దేనికి సంబంధించినవి అనేది నేను కొంతసార్లు చూపిస్తాను మీకు దాని తర్వాత గోపరస పర్వతములు సాంబ్రాని పర్వతములు ఏంది నేను మీకు చూపిస్తాను చూపించినప్పుడు ఈ గుంపులకి నీకు ఎటువంటి సహవాసం ఉండద్దు అన్న విషయాన్ని నువ్వు నేర్చుకుంటూ ఉంటావు ఇక్కడ కాబట్టి మళ్ళీ చూడండి ఆ వాక్యం నేను ముగిస్తున్నాను ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళదును నా ప్రియుల ప్రియురాల నీవు అధిక సుందరివి నీయందు కలంకం ఏమీ లేదు కాబట్టి అధిక సుందరము అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎందుకు సుందరం ఏ రూపకంగా సుందరం దాన్ని ఏ రీతిగా నువ్వు ఆత్మీయ అర్థం చేసుకోనికి చూస్తావు దాని తర్వాత నీయందు కలంకం ఏమీ లేదు ఎందుకంటే ఏసు ప్రభువే వేవేలలో సుందరుడు కదా నువ్వు పాట కూడా పాడుతావు ఒకటే కదా నీ నీతో సమ్మం ఎవరు అని ఒక పాట పాడుతూ నీలా ప్రేమించేవారు ఎవరు కాబట్టి ఆయన వంటి సుందరుడు ఒక్కడ లేడు ప్రపంచంలో మరి ఆయన భార్యలాగా నువ్వు తయారైనావంటే నువ్వు సుందరం కాబట్టి సుందరం అర్థం అంటే ఏంటంటే ఎటువంటి లోపము లేనిది అన్నట్టు పర్ఫెక్ట్ అన్నట్టు సుందరం అంటే అర్థం కాబట్టి ఎటువంటి లోపం లేదు ఆయనలో ఎటువంటి లోపం నాలో ఏం నాలో పాపం ముందుని ఎవరు పరచగలరా అని సవాల్ చేసిన వాడు సృష్టిలో కాబట్టి ఆయనని వెంబడించే మనము కూడా అట్లా తయారే సంపూర్ణ సాగిపోదాం అన్నాడు పౌలు నీలో కూడా ఎటువంటి లోపం ఉండడానికి అది సుందరం అంటే అర్థం ఈ లోకప్పు సుందరం కాదు అది అద్దాల ముందు కూర్చుండేది కాదు దానికి సంబంధించిన సుందరం కాదు ఇది ఈ సుందరం ఏంటంటే ఆయన దృష్టికి నువ్వు అనుకూలంగా ఉన్నవా లేదా సబబుగా ఉన్నవా లేదా ఆయన అంగీకారంగా నువ్వు ఉన్నవా లేదా అనేది సుందరానికి సాదృశ్యం అదే నీ మీద ఎటువంటి కలంకం లేదు అని ఆయన చెప్తున్న సాక్ష్యం అంటే చూడండి ఆ రోజు నీ నామన ప్రవచించలేదా అంటే వాళ్ళలో కలంకం ఉంది నీనామన రోగులను స్వస్థపరచలేదా అంటే కలంకం ఉంది కానీ కలంకము లేదని ఆయన చెప్పాలా కదా ఈ వాక్యం అదే జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఏ రీతిగా తయారు కావాలా అనేదే ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఎనిమిదవ ఏడవ ఎనిమిదవ అష్టం చూడండి ప్రాణేశ్వరి లెబనోను విడిచి నాత రమ్ము లెబనోను విడిచి నాత రమ్ము నువ్వు బయటికి రావాలా అన్న విషయాన్ని అక్కడ దేవుడు అమానా పర్వతపు శిఖరం నుండి శనీరు హెర్మోనుల శిఖరముల నుండి సింహ వ్యాఘ్రముల నుండి బుహలు గల కొండలపై నుండి నువ్వు క్రిందికి చూచేదవు కాబట్టి ఎక్కడి నుంచి బయలుదేరాలా అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు లెబనోన్ నుంచి నువ్వు బయటికి రావాలా దాని అమానా అనే పర్వతం నుంచి నువ్వు బయట చూస్తున్నావు దాని తర్వాత ఏంది హెర్మోన్ శనీరు హెర్మోన్ల శిఖరంలో నుండి సింహ వ్యాఘ్రములుండు గుహల గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచేదవు ను వాటి నుంచి బయటికి రాకపోతే నువ్వు ఏ రీతిగా వీటిని గ్రహించగలవన్న విషయాన్ని మాట్లాడుతుండ అక్కడ కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వస్తే చూడండి ఒకప్పుడు దానిలో ఉన్నాం దాంతో పాటు ఉన్నాం వారి సహవాసంలో ఉన్న కాబట్టి దాంట్లోకి బయటికి వస్తేనే కానీ వారిని మనం గ్రహించలేమన్నట్టు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అయితే తెలుగులో ఆ రీతిగా ఉంది ఏ రీతిగా ఉంది సింహ వ్రాగ్యం కానీ ఇంగ్లీష్ లో అట్లా లేదు ఇంగ్లీష్ లో ఏముందంటే మౌంటైన్స్ ఆఫ్ ద లెపర్డ్స్ అని ఉంది అంటే చిరుతపులి పులులు నివసించు గుహలను అక్కడ ఎంత తేడా చూడండి అందుకే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి తెలుగుకి ఇంగ్లీష్కి వాక్యం ధ్యానించినప్పుడు ఇంగ్లీష్లనేమో మౌంటైన్స్ ఆఫ్ లెపర్డ్స్ అనున్నది అంటే చిరుతపులుల గుహలను ఉంది కొండలనుంది ఇంక తెలుగులోకి వచ్చేటప్పటికి సింహము సింహ వ్యాఘ్రములుండు గుహలను ఉంది అంటే సింహాలు ఆ బొబ్బరులు అరుస్తాయి ఉంటాయన్నట్టు అవి అరిచే గుహల్లాగా ఉన్నాయంటేవి కాబట్టి చూడండి ఎంత డిఫరెన్స్గా ఉంది అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగులో తప్పుందని ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉందని చెప్పడం కాదు లేక ఇంగ్లీష్లో తప్పు ఉంది తెలుగులో కరెక్ట్గా ఉందని చెప్పడానికి వీల్లేదు అవి మనకు ఒక దేవుడు ఒక సూచనలాగా ఏంటంటే సింహంలో అయినా చిరుతపుల్లైనా అవి సహవాసంలో ఉంటాయి అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపం చేస్తుంది గర్జించి సింహం సైతానని మనకు తెలుసు అంటే సర్పాలకు సాదృశ్యంగా ఉంటాయి సింహాలు కొన్నిసార్లు చిరుతపులి తేళ్లకు సాదృశంగా ఉంటుందని మనం చూస్తున్నాం ఇవి రివర్స్ అవుతాయంటాయి రోల్స్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలా వాక్యానికి తగినట్లు మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే వీరి సహవాసంలో నువ్వు ఉండకుండా జీవించాలా అనేది జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరికి నీ మీద ఎటువంటి కలంకం ఉండకుండా ఉండాలంటే నువ్వు వాటి నుంచి బయటికి రావాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యోవేలు గ్రంథంలోకి ఒకసారి వెళ్తాం అక్కడ కూడా దీనికి సంబంధించి చూస్తే ఈరోజుకి మనం వాటికి సంబంధించిన ఆ యొక్క బోధం ముగించుకుంటాం యోవేలు గ్రంథంలో యోగుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం యోగుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనంలో ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ధ్యానిస్తున్నాం ఏంటంటే ఆ దినమందు ఆ దినము ఎట్లా అంటే ఈ ముగింపు కాలంలో మనం ఉంటున్నాం ఆ దినము ఆ దినము అంధకారమయముగా ఉండును కాబట్టి మన ప్రభు అక్కడికి సంబంధించిన విషయం ఇది మహా అంధకారము కమ్మును ఎప్పుడు లేదు అటువంటి అంధకారం మహా అంధకారం కమ్మును కాబట్టి మీరు దీన్ని అర్థం ఎట్లా అర్థం చేసుకుంటారు నిజంగా అంధకారం కాదదు ఈ ఆత్మీయ స్థితుల అంధకారం ప్రపంచమంతా పాపపు జీవితము అంధకారమైన జీవితము వెలుగులేని జీవితం ఏశ్వర వెలుగు కదా కాబట్టి మనుషు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసానికి కనుగొన ఎందుకన్నాడు అంధకారమైన జీవితం లోకం మహా అంధకారం కమ్మును మేఘములను గాఢంధకారమును మనకు తెలుసు ఇవన్నీ దేనికి సంబంధించిన అడిగాడు మేఘములు అంటే మనుషులే కదా మేఘములను గారందకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అని అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనుక మంట కాలుచినది అవి రాక మునుపు భూమి ఏదను వలె ఏదేను వనము వలే ఉండేను అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొని నది ఏదియో విడువ వరక భూమి ఎడారి ఎడారి వలె పాడాయను కాబట్టి ఈ ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే ఏ రీతిగా ఈ యొక్క గుంపులు గొప్ప జనం మీద పడతాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అవి ఎన్నో తరతరాలుగా ఉన్నాయన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎన్నో తరతరాల నుంచి అవి అక్కడ ఉన్నట్లు మనకు చూపిస్తున్నాడు దేవుడు అట్ ద డే ఆఫ్ డార్క్నెస్ అని ఉంది ఇంగ్లీష్లో ఏ డే ఆఫ్ డార్క్నెస్ అండ్ ఆఫ్ గ్లూమీనెస్ అయితే జేమ్ స్ట్రాంగ్ నంబర్స్లో నేను అదొకటి నా చూస్తానన్ను చూడండి మరోసారి ఆ వాక్యాన్ని పరమగీతములకు తిరిగి వెళ్తున్నాం మరోసారి పరమగీతములు నాలుగవ అధ్యాయము ఆరు ఎనిమిది వర్షాలలో ముఖ్యంగా అక్కడ ఆరో వచనాలు చూస్తున్నాము ఎండ చల్లారి నీడలు జరిగిపోవు అన్న అంశం గురించి నేను ఇప్పుడు కొంతసేపు మీకు చూపిస్తాను ఇక్కడ జేమ్ స్ట్రాంగ్ నంబర్లో నీడ అంటే షాడ్ వాటర్ ఇంగ్లీష్లో సిక్స్టీ సెవెన్ జేమ్ స్ట్రాంగ్ నంబర్స్లో సిక్స్టీ సెవెన్ అంటే అర్థం ఏంటంటే నీడ అంటే ఒక రకమైన ఇూజన్ అని చెప్తుంది పదం ఇల్యూజియన్ అంటే ని భ్రమ అదొక భ్రమ లాగా ఉంటుంది వాళ్ళకి కాబట్టి నువ్వు వాట్ అటువంటి సావాసంలు అంటే నువ్వు కూడా అటువంటి భ్రమలనే ఉంటావు ఒక రీతి చెప్పాలంటే భ్రమ అంటే మోసమే కదా ఓ రీతిగా భ్రమ దాని తర్వాత ఈ నీడ దేనికి సంబంధించిందంటే సిక్స్టీ సెవెన్ ఏముందంటే అది విగ్రహాలకు సంబంధించింది అని ఉంది ఐడల్ అని ఐడల్ ఆర్ ఇమేజ్ అని ఉంది ఇంగ్లీష్లో కాబట్టి ఈ నీడలు జారిపోయే కాలం జరిగిపోయే కాలం తరలిపోయే కాలం మనం సిద్ధమవుతున్నాం చెప్తుంది ఆరో వచనంలో అదే చూస్తున్నాం కదా మనం ఎండ చల్లారి నీడలు జరిగిపోవు కాలం అవి జరిగిపోయినాకనే మనము ఏ రీతిగా మార్పు చెందుతాము అనేది గొప్ప ఏ రీతిగా మార్పు పొందుతారనే విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి ఏషియా గ్రంథము ముప్పై అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనం నేర్చుకుంటా ఆ రోజు ఎట్లా ఉంటుంది ఆ నీడలు జరిగిపోయే నీడలు తరలిపోయే కాలం అది యషయగ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవచనంలో మీకు మీరు పాపము కలుగ తీసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినంన మీలో ప్రతి వాడను పారవేయను ఎప్పుడు అవన్నీ శ్రమల కాలంలో ఆ యొక్క తేళ్ల చేత హింసలు పొందినాక అప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు అన్నట్టు కానీ అప్పటికి మరణము దగ్గరికి వస్తా ఉంటది వాళ్ళ దగ్గరికి శ్రమల గుండా పోయి చివరికి మరణిస్తారు గొప్ప జనం యొక్క అనుభవం గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం అనేక సార్లు ఏ రీతిగా శ్రమల గుండా పోయి చివరికి మరణిస్తారు కదా ఈ ప్రవచనాత్మకమైన పుస్తకం అంతా చెప్తుంది అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు మార్పు పొందలేదు కానీ మహాశ్రమలలో గొరపుల రక్తంలో వాళ్ళు పాప వాళ్ళ వస్త్రాలు ఉతుక్కొని అప్పుడు తెలియని వర్షం ధరించుకొని వస్తున్నారు లేదు వాళ్ళలో కాబట్టి ఏ రీతి ఉంటుందనేది ఏడో ఉంది మీరు మీకు మీరు పాపమ్మ కలిగి తీసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతి వాడునూ పారవేయ అందరూ హతసాక్షులు కాకముందు వాటి అన్నిటి అన్న విషయాన్ని అక్కడ చేస్తారు ఏ రీతిగా వాటిని పడవేస్తారు అనేది అక్కడ మనం చూస్తా ఉన్నాం మత వార్తలు కూడా మనం చూస్తాం అది మతేశార్త ఇరవై నాలుగు అధ్యయంలో మన ప్రభు మాట్లాడిన వాక్యం కూడా అదే ప్రవక్త అయిన చెప్పిన విధానంగా అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం పదిహేనవ వచనంలో కాబట్టి ప్రవక్త అయిన దాని విధానంగా నాష్టకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబెట్టినప్పుడు అప్పుడు మీ సేవా విధానం మీ జీవన విధానం ఎట్లుంటుంది అక్కడి నుంచి మీరు పారిపోవాలన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాడు పరిస్థితి స్థలంలో దాన్ని నిలబెట్టినప్పుడు చదువువాడు గ్రహించినగా కాంటాడు కలవు చూడండి మా అత్తవార్త నాలుగో అధ్యాయం మనం చాలాసార్లు దీన్ని ధ్యానించడం గతంలో వీరికి మరోసారి మన లైఫ్లో ఈ వాక్యం ఇరవై అధ్యాయము పది పద పదిహేనవ వచ్చినం కాబట్టి ప్రవక్తైన దానిల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థల మందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక చెప్పండి అప్పుడు చదువుతారా ఇప్పుడు చదువుతారా అప్పుడు చూస్తారా ఇప్పుడు చూస్తారా ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు మరోసారి చూడండి ప్రవక్తైన దానిలు చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థల మందు మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక ఇది ప్రవచనం మన ప్రభు జ్ఞాపనం చేస్తుంటారు చివరిది అన్నట్టు ఇంకా ఇది శ్రమలు ఎండింగ్ టైంలో అన్నట్టు ఈ రీతికి ఉంటుందని చెప్తున్నాడు ఇది ఉపమా రీతిగా మనం అర్థం చేసుకుంటాం ప్రకృతి సహజంగా అయితే గతంలో పరిశుద్ధ స్థలంలో రకరకాల తెలుసు మాలాఖీ గ్రంథంలో పిచ్చి పిచ్చి పశువులని వాళ్ళు బలిలు అర్పించినట్లు మనం చూస్తాం మలాఖీ గ్రంథం కుంటి వాటిని గుడ్డి వాటిని రోగగ్రస్తమైన వాటిని బలిగా అర్పించరు అవన్నీ హే వస్తువులే కదా రీతికి చెప్పాలంటే దానికి ముందు ఒక సిరియా సిరియా దేశపు రాజు రాజ్యాధిప సైన్యాధిపతి ఎరుసలేంలు కబ్జా చేసుకున్నప్పుడు దాని మీద అతను కూడా అటువంటి నాష్టకరమైన వస్తువులని బలి కర్పించినట్లు మనం చరిత్రలో చూస్తాం కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయమైనది విషయం ఇది ప్రీని ఈ ప్రవచనం ఏ రీతిగా అర్థం చేసుకుంటారు మనుషులు భవిష్యత్తులో వాళ్ళు ఇస్రాల్ మందిరం కట్టుకుంటారు ఈరోజు లేదు వాళ్ళకి మందిరము మందిరం మొత్తానికి కూలి వేయబడి మనం తిరిగి మందిరం కట్టుకుంటారు తిరిగి అనుదిన బలు ఆరంభిస్తారు అనేసి చాలామంది చెప్తూ ఉంటారు ఆ రీతిగా చేస్తే కూడా అది పాపమే ఎందుకంటే ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినాక ఇంకా వేరే బలార్పణలు అవసరం లేదు సమాప్తమైపోయింది బలియార్పణలు అనుదిన బలుని ఆపివేసిన మన ప్రవ్వే అన్న విషయాన్ని మనం చూసిన ధ్యాని గ్రంథం లేనిసార్లో కాబట్టి ప్రభు తప్ప ఇంకా వేరే బలియార్పణ మన వాళ్ళకి అవసరం లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన బలిని వంబు తీస్తారు చేసి తిరిగి బలియర్పణలు ఇవ్వాలనేసి వాళ్ళు సిద్ధపడుతున్నారు ఈరోజుకి అన్ని సామాగ్రి జమ చేసి పెట్టుకున్నారు ఎప్పుడన్నా కట్టచ్చు అలిగే ఇంకొందరు అంటారు అది కడితే మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది ఇంకొకరు ప్రవచిస్తున్నారు సరే అవి ప్రకృతి సాధ్యమైనవి కానీ మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఆత్మీయమైంది పాతవి గతించేసినాయి ఇవన్నీ సమస్తం కృతమైనవి కాబట్టి దీని ప్రకారంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ సంఘమే పరిశుద్ధ ఆలయం కదా దేవుని బిడలే పరిశుద్ధ ఆలయం కదా నీ హృదయమే నీ శరీరమే పరిశుద్ధ ఆలయం కదా నీ దేహమే దేవుని ఆలయం కదా దాన్ని ఎవరు పాడు చేస్తే దేవుడు వాడిని పారు చేసిన వాక్యం మనకు తెలుసు కొన్నితులు రాసిన పత్రికలో కాబట్టి క్రైస్తవులే పరిశుధ ఆలయం వారి మధ్య ఈ నాశనకరమైన ఏ వస్తువు రావడం చూస్తున్నాం అంటే అపవిత్రమైన జీవితం విగ్రహారాధన క్రొత్త నిబంధన పా విధులు పాటించాల్సింది పై పాత నిబంధన విధులు పాటించడం నాష్టకరమైన హేయ వస్తువు ఒకప్పుడు అనుదిన బలం స్వీకరించిన దేవుడు ఇప్పుడు అర్పిస్తే అది హేయ వస్తువే ఎందుకంటే అవి చెల్లవు పాతవి ఏశ్వర ముందు వాటిని ఒప్పుకున్నాడు దేవుడు ఆయన పుట్టి చనిపోయినాక వాటిని ఒప్పుకోడు ఎందుకంటే ఆయన తర్వాత నువ్వు పాత నిబంధన విధానాలు ఏవి పాటించినా నువ్వు హేయ వస్తువును తెచ్చిపెట్టుకున్న నీ హృదయంలో ఇది ప్రపంచమంతటా నెరవేరడం మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి నువ్వేం చేయాలని ఎక్కడికి పారిపోవాలా చదువు చూడగానే చదువువాడు గ్రహించనుగాక ఆ గ్రహింపు నాకు అనుగ్రహించ ప్రభు అన్న ప్రార్థన మనకు అవసరం యూదయలో కొండలకు పారిపోవాలని కాబట్టి చెప్పండి యూదయ ఎక్కడుంది మతపరమైన క్రైస్తవ జీవితమే కదా కాబట్టి మతపరమైన జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు పారిపోవాలి ఎక్కడికి పారిపోతే చెప్పండి మతాన్ని విడిచి కొండలకు పారిపోమంటాడు ఏసుప్రభు సాదృషంగా ఉన్నాడు కొండకి కాబట్టి ఏసుప్రభు దగ్గరికే పారిపోలే పారిపోలను ఎందుకంటే నువ్వు మతంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు తెగవయబడి చేస్తావు ఉంటే ఖచ్చితంగా నువ్వు బానిసల్లాగా ఉండి తెగవయబడి నువ్వు అన్ని శ్రమలుగుండ పోక తప్పదు మిద్ద మీద ఉండేవాడు తన ఇంటి నుండి నుండి తీసుకొని పూటకు దిగి రాకూడదు పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పూటకు ఇంటికి రాకూడదు కాబట్టి ఈ సేవా జీవైన విధానం ఆ రీతిగా ఉంటుంది శ్రమల కాలంలో దేని మీద కూడా వ్యామోహం పెట్టుకోవాలన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు ఎక్కడ నడిపిస్తే వెళ్ళిపోతా ఉంటావు అన్న ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అది మహాభయంకరమైన కాలం అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఎక్కడికి పారిపోవాలా కొండలకు పారిపోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా ఇర్మియా గ్రంథంలో కూడా మనం కొంతకాలం కిందట చూసినాము ఇరిమీయ గ్రంథము యాభై ఒకటో అధ్యాయంలో చూడండి ఒకసారి ఇరిమీయ గ్రంథము యాభై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో అది మనం ధ్యానించిన గతంలో ఆరో వచనంలో మీరు దాని దోషములలో పడి నశింపకుండానట్లు బబులో నుండి పారిపోవుడి మతపరమైన జీవితము బబులోను కాబట్టి పాత నిబంధన కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు అది పాపపూరితమైన స్థలము అనేది జ్ఞాపకం చేస్తున్నాడు దాని దోషములు పరలోకానికి వరకు దేవుని సరిధి వరకు చేరుతున్నాయి మీరు దాని దోషములలో పడి నశింపకున్నట్లు ఎవరైనా కానీ దాని దోషముల నుండి నశించిపోతారు నుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి శ్రమలలో నీ ప్రాణం రక్షించుకోమని చెప్తుంది వాక్యం లేకపోతే నువ్వు అక్కడ చిక్కబడుతూ ఇది యహోవాకు ప్రతీక ప్రతీకార కాలం అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయిచున్నాడు కాబట్టి తీర్పు దేవుని ఇంటి దారము కాలము వచ్చి ఉన్నది దేవుని ఇంటికే ఫస్ట్ తీర్పు అని పేదూరు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి ఈరోజు మతపరమైన జీవితము బబులోనికి సాదృశంగా ఉంది కాబట్టి దాని నుంచి నువ్వు ఎంత త్వరగా పారిపోతే అంత మంచిది ఎందుకంటే దేవుడు తప్పించుకోమని చెప్తున్నాడు మనల్ని లేకపోతే దాంట్లో చీక పడతాం అన్న విషయాన్ని సరే మనం అందరం బయటకు వచ్చినాం కానీ మనమందరం బయటకు వచ్చిన మతపరిన జీవితం నుంచి కానీ అక్కడ చాలా మంది ఉన్నారు ఇంకా మీ సత్యాన్ని గ్రహించని వారు వాళ్ళ కొన్ని వాక్యాలు చెప్పబడుతున్నాయి అవి చూపించేసి నేను ముగించేస్తాను వాక్యా చూడండి ఒకసారి లేవ్య తిరిగి మనం ఎన్నిసార్లు ఆ లేవ్యకాండానికి వెళ్తున్నాం లేవ్యకాండము ఇరవై అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్ ఇరవై అధ్యాయం నలభైవ వచ్చిన ఇరవై ఆరవ అధ్యాయం నలభై వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధంగా నడిచి తమయో నేను తమకు విరోధంగా నడిచి తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించి తిననియో ఒప్పు చూడండి తప్పు చేస్తే శత్రుల దేశానికి బానిసలుగా దేవుడే పంపించండి వీలని చెప్తుంది వాక్యం వాళ్ళు ఒప్పుకోనిలా అనగా లోబడిన తమ హృదయములు లుంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితేమని ఒప్పుకునేలా నేను యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందును వీళ్ళు తృణీకరించారు నిబంధన నేను ఇస్సాకుతో చేసిన నిబంధనను నేను అబ్రాహ్మునకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందును మనం ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా అబ్రాహ్ము ఇస్సాకు యాకోబు అని ఇక్కడ రివర్స్లో ఉంది చూడండి రివర్స్ లో ఉంది ఇది యాకోబుతో చేసిన నిబంధన ఇసాకుతో చేసిన నిబంధన అబ్రామ్తో చేసిన నిబంధన రివర్స్ పోవాల్సి వస్తుంది వీళ్ళు సాధారణంగా అబ్రాహంతో అబ్రాంతోను ఇసాకుతోను యాకోబుతో చేసిన నిబంధన చెప్తారు కానీ ఇది రివర్స్ ఫామ్ లో ఉంది కాబట్టి వీళ్ళు ఆ రీతిగా ఎందుకు ప్రవ్వా నాకు శ్రమలు అని చాలా మంది క్రైస్తవులు ప్రభా నాకు ఎందుకు ప్రభావా నాకు ఎందుకు శ్రమ అంటారు కదా ఇక్కడ ఉంది జవాబు భాగ్యాన్ని అతిక్రమించినందుకు ఆయన నిన్ను శ్రమల గుండా పోనిస్తున్నాడు నువ్వు చనిపోకుండా శాశ్వత నరకానికి పోకుండా శ్రమలలో పంపించి నిన్ను సరి చేస్తున్నాడు బుద్ధి బుద్ధి తెచ్చుకునే ఆయన విధానం అనేది నలభై చూడండి మరోసారి నేను యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందును విశాఖతో చేసిన ఆ నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను అబ్రామ్తో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును ఏ దేశం గురించి మాట్లాడతాను చెప్పండి వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి స్థల దినములను అనుభవించును వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టులను అసహించుకుని ఆ హేతువు వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు నలభై ఐదవ అష్టం రెండోసారి నలభై వచనం నేను వారికి దేవుడినట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తుల నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకుందును నేను యుహోవాను అని చెప్పుము అనేను యుహోవా మూష ద్వారా సేనాయి కొండ మీద తన తనకును ఇస్రాలకును మధ్య నియమించిన కట్టలను తీర్పులను ఆగినను ఇవే కాబట్టి ఇస్రాయల్ పదలు ఏ రోజు ఆ రోజు దేవునితో నిబంధన చేసుకున్నారు దానికి మూసే మధ్యవర్తి లాగా ఉన్నట్లు మనం చూస్తున్నాం ఇక్కడ ఆ నిబంధనను వీళ్ళు మీరినరు కాబట్టి శ్రమలగుంట పోల్సి వచ్చింది అన్న జ్ఞాపకం తీస్తున్నాడు క్రొత్త నిబంధన మీరిన మతపరమైన జీవితం ఈరోజు సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది నేను ప్రభునే వెంబడిస్తున్నా అనుకున్నారు కానీ వాళ్ళు అంతా పాత నిబంధన విధానాలు పాటించు అందుకు బాణి సర్పంలోకి వాళ్ళు అన్న విషయాన్ని పరమగీతంలో నాలుగవ అధ్యాయంలో మనం ఇందాక చూసినట్లు ఆరో వచనంలో అదొకటి ముగించేస్తే జైమ్స్ రాంగ్ నంబర్స్ ఆ వాక్యం కంప్లీట్ అయిపోయినట్లే మనకి ఈరోజుకి పరమగీతంలో నాలుగవ అధ్యాయము ఆరో వచనం ఎండ నీడలు జరిగిపో వరకు పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదను కాబట్టి ఎండ ఎండ గుండె పోక తప్పదు మతపరమైన జీవితం గొప్పనమంతా దాని తర్వాత నీడులు జరిగిపోవాలా వాళ్ళలో నుంచి విగ్రహారాధన అంత పోవాలా దాని తర్వాత వారి పరిస్థితి ఏ రీతి ఉంటుందని చూడండి గోపరస పర్వతంలో సాంబ్రాణి ఎంతమంది తెలిసి గోపరసం దేనికి సంబంధించింది సాబ్రాణి దేనికి సంబంధించి ఇంగ్లీష్లో ఏముందంటే మౌంటైన్ ఆఫ్ మైర్ అండ్ ద హిల్ ఆఫ్ ఫ్రాంకెన్సన్ అనుంది అంటే గోపరసము దాని తర్వాత సాంబ్రాణి ఇవి మంచి వాసననే ఉంటాయి కానీ అవి చేదు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మొదటిదిగా ఏదది మన సాంబ్రాణి ఇంకా లో తెలుగులోకి వచ్చేటప్పటికీ వాక్యాలు ఇట్లా ఉల్టా అయిపోతుంటాయి ఇంగ్లీష్లోనేమో ముందు సాంబ్రాణి అనుంది దాని తర్వాత గోపరసం అనుంది కానీ తెలుగులోకి వచ్చేటప్పటికీ ఫస్ట్ గోపరసం అయితేంది దాని తర్వాత సాంబ్రాణి అవుతుంది సాంబ్రాన్ని ఎవరన్నా టేస్ట్ చేశాన్రా ఎవరన్నా నేను చిన్నప్పుడు చేసిన బహు చేదుగా ఉంటుంది అది దాన్ని బొగ్గులు కాల్చినప్పుడు మంట ఉన్నప్పుడు దాని మీద చల్తారు సాంబ్రాన్ని చల్తే ఇల్లంతా ఆ పొవతో నిండుతుంది వాసనతో నిండుతుంది అది చర్చిలలో ఇష్టాలు చిన్నప్పుడు ఒకప్పుడు నేను చేస్తాను చర్చిలో చిన్నగా నిలువు టంగి వేసుకొని అది సాంబ్రాన్ని కప్పు పట్టుకొని చర్చిలో తిరిగేటువంటి చల్లు దాన్ని ఊదుకుంటా అప్పుడు చర్చ్ అంతా నిండుతుంది వాసనతో అది పని చిన్నప్పుడు మా పని ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయినా చేస్తున్నారు అయితే జేమ్స్లో నంబర్స్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీలో ఏముందంటే సామ్రాణి అంటే చేదు అనుభవము అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఒక రీతిగా ఇంగ్లీష్లో మైర్ అనేది లేక మారా అని కూడా పదం ఉంది ఇక్కడ కాబట్టి మారా అనే పర్వతం దగ్గర నుంచి వీళ్ళు బయటికి రావాల్సిందే మారా పోవాల్సిందే శ్రమల పోవాల్సిందే అన్న విషయాన్ని మనం ఇక్కడ అది తీసుకుంటున్నాం దాని తర్వాత బహుగా ఫార్టీ ఎయిట్ ఏముందంటే టు ట్రికుల్ అనుంది దాని తర్వాత బిట్టర్ అనుంది దాని తర్వాత బిట్టర్లీ బహుగా శ్రమలుగుండా పోయి దుఃఖ సాగరంలో మునిగిపోతారు అనేది అక్కడ రాయబడింది టు బి గ్రీవ్డ్ అనుంది ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ త్రీలో ఏముందంటే బహు చేదు అనుభవాన్ని వీళ్ళు రుచి చూడాల్సి వస్తుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మోయాల్సి వస్తుంది అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది వాక్య థర్టీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ తెల్లదనం తెలుపు అనుంది వైట్నెస్ అనుంది ఇంగ్లీష్లో ఫ్రమ్ ఇట్స్ వైట్నెస్ ఆర్ పర్హాప్స్ దట్ ఆఫ్ ఇట్స్ స్మోక్ తెల్ల పొగ మంచు లాంటి పొగ అన్న విషయం గ్యాప్ కనిపిస్తుంది జేమ్స్ రామ్ నంబర్స్లో థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్లో ఏముందంటే తెలుపు అనుంది లేక థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్లో తెల్లగా మార్చబడడం అన్న విషయానికి జ్ఞాపకం చేస్తుంది 843 ఫార్టీ త్రీలో ఏముందంటే టు మేక్ బ్రిక్స్ అంటే ఇటుకలుగా మార్చబడడం తెల్లగా మార్చబడడం అనుంది ఉంది తర్వాత థర్టీ ఎయిట్ ఏముందంటే తెల్లని దాన్ని క్లే అని ఉంది ఇంగ్లీష్లో వైట్నెస్ ఆఫ్ ద క్లే అంటే తెల్లని క్లే అని ఇంగ్లీష్లో మీరు ఈ మన ఇండ్లుగా ఈ ఇంట్లో మన ప్లాస్టర్ వేసినప్పుడు తెల్లని దాన్ని దాన్ని ఏమంటారు దాన్ని తెల్లని వేస్ట్ లాగా ఉంటుంది చూడండి అదేమంటారు లపం తెల్లని లప్పం లప్పంని క్లీ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి తెల్లని లప్పంతో పోల్చబడుతుంది ఈ అనుభవం కాబట్టి చేతు అనుభవము గల ఆ కొండల నుంచి బయటికి రాక తప్పదు దాని ఈ కోపరసము అన్న తెల్లని అనుభవంలోనికి వీళ్ళు తిరిగి వస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది అంతగా దీర్ఘంగా దేవుడు వాటిని భద్రపరిచించడం వీళ్ళందరూ అంటే బుద్ధి లేని కన్యకలు ఇటువంటి శ్రమల గుండా వెళ్ళి చివరికి పెళ్లి కుమార్తెలాగా తయారై బయటకు తెల్లని వస్త్రాలు ధరించుకోవడం ఇవన్నీ ఎంతగానో జాగ్రత్తగా భద్రపరిచింది దేవుడు మన కోరుకు ఏడవ వస్త్రాలు ఏమన్నాడంటే నీలో ఎటువంటి మచ్చ నీలో ఎటువంటి కలంకం లేదంటున్నాడు తన ప్రియురాల్లో ఎటువంటి కలంకం లేదు అంటే ఒకప్పుడుంది కలంకం ఆ గొరపిల రక్తంలో వాళ్ళు ఉతుక్కున్నారు ఉతుక్కొని తెల్లని వస్త్రాలు ధరించుకుని కలంకం పోగొట్టుకున్నారు లక్ష నలభై నాలుగు మంది ఎప్పుడో బుద్ధి తెచ్చుకున్నారు అందుకు వాళ్ళు జాగ్రత్తగా జీవిస్తూ పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తెలాగా మొదట గదిలోనికి వెళ్ళినారు గది తలుపులు వేయబడ్డాక బయట ఉంది బుద్ధి లేని కాబట్టి నీ సేవా విధానం నువ్వు లోపలికి వెళ్ళిపోయిన నేషీమాగా ఉండడానికి వీళ్ళదు మంది గొప్ప జనాన్ని కూడా పెళ్లి కుమార్తెలాగా తయారు చేసుకోవాలా అది మన ఆశ అన్నట్టు వాక్యం చివరిగా నేను ముగించేస్తాను చూపించేసి ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రిక అధ్యాయంలో ఇది ఈ సాయంత్రం మనం వాక్యాన్ని ముగించుకుంటున్నాం ఐదవ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది అందుకే పౌలు ఈ విషయాల బాగా అర్థం చేసుకున్నాడు ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రిక ఐదవ సంబంధించిన విషయం ఇది మనం సాధారణంగా వీటిని ధ్యానించాం ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాలలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి కాబట్టి ఏశ్వ ఏ రీతిగా సంఘాన్ని ప్రేమించడం అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అట్లనే మనం కూడా అట్లా ఉండాలని చెప్తుంది పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి ఇరవై ఆరో వచనాలను చూడండి అది కళంకమైనను ముడత అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను మహిమగల గల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరుశుధ పచ్చటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోలేను ఏసుక త్యాగం ఇంత అమోఘం అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది నచించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి రక్షించుకొని ఏం చేసిండు పెళ్లి కుమార్తెలాగా మార్చుకోండు ఎట్లా మార్చుకోండు ఎంతగా ప్రయాసపడి అనేది అక్కడ ఉంది ఒక దశ కాదు ఎన్నో దశల గుండా పోవాల్సి వస్తుంది ప్రతి జీవితం ఎట్లా ప్రేమించాలా ఒకరినొకరం కాబట్టి మన ఫ్యామిలీస్ వల్ల కూడా మనం ఇటువంటి ప్రేమను చూపించాలని చెప్తుంది సిస్టర్స్ కి ముఖ్యమైన వాక్యం అదేది బ్రదర్ సిస్టర్స్ కి అటువలే క్రీస్తు కూడా సంఘంని ప్రేమించి కలంకమైనను మృతయైనను అటుది లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న చూడండి తన ఎదుట ఈక్వల్గా నిడవాడేటట్టు తయారు చేసుకున్నాడు లక్ష నలభై నాలుగు వేల మంది అటువంటి యోగ్యత గలవారు ఎప్పుడు ఆయనతో పాటు కూర్చుండేవాళ్ళు ఆయనతో పాటు తిరిగేవాళ్ళు గొరపి ఎక్కడిపోతే అక్కడ తిరిగేవాళ్ళు వీళ్ళు కానీ గొప్ప జనము ఇటువంటి యోగ్యత పోగొట్టుకోకుండా వాళ్ళు ఉండాలా అంటే మటుకు వారందరూ మహాశ్రమల నుంచి బయటికి రావాలంటే మటుకు నీకు అనుగ్రహించబడ్డ సేవను నువ్వు కొనసాగించుకోవాలా ఈ తేళ్ల నుంచి వారి నెట్టను కాపాడుతావు ను కాకుండా కలవా అదే మన సేవ తేల నుంచి వాళ్ళని ఎట్లా బయట తీసుకొని రాగలవు తేలు నిన్ను నేను తిడతా ఉంటాయి అవమానపరుస్తా ఉంటాయి కానీ నిన్ను కొట్టలేవవి నిన్ను కాటేయలేవవి దానికి అధికారం ఇవ్వలేదు దేవుడు కొంచెం కష్టం ఉంటుంది తప్పదు నీ సేవ బట్ నువ్వు దాన్ని కొనసాగించుకోక తప్పదు అన్న విషయాన్ని పత్రికలో ఈ యొక్క విషయం నేను మీకు చూపించేసి ముగించుకుంటాను తర్వాత జేమ్స్టాంగ్ నంబర్స్ లో స్త్రీ లేక స్పౌజ్ అంటే ఇంగ్లీష్లో స్పౌజ్ అని ఉంది భార్య లేకపోతే థర్టీ సిక్స్ ఎయిటీన్లో ఏముందంటే పెళ్లి కుమార్తె థర్టీ సిక్స్ థర్టీ ఏముందంటే పర్ఫెక్ట్ ఉండే పెళ్లి కుమార్తె హెన్స్ ఏ సన్స్ వైఫ్ అంటే కుమారుని యొక్క భార్య అని కూడా చెప్పబడింది అంటే ఏ యొక్క భార్య అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది దాని తర్వాత డాట్రిన్ లా స్పౌజ్ ఎన్నో పదాలు ఉన్నాయి ఓకే ఇన్స్టా నెంబర్స్ లో డీటెయిల్గా చెప్తారు కాబట్టి థర్టీ సిక్స్ థర్టీ ఫోర్లో టు కంప్లీట్ మేక్ పర్ఫెక్ట్ అనిది అంటే లక్ష నలభై నాలుగు వేల మంది కంప్లీట్గా తయారు కావాలా పర్ఫెక్ట్గా తయారు కావాలా గొప్ప జనాన్ని కూడా మనం అట్లా తయారు చేయాల అది మన సేవా విధానం దాని కొరికే మనం ఇంతగా ప్రయాసపడతా ఉన్నాం మనకు అన్ని తెలుసు సత్యాలు కానీ మనం ధీమాగా లేం నాకు అన్ని తెలుసు కదా అని ధీమాగా లేం ఇంకొక ప్రయాసం ఇంకొక ప్రయత్నం ఒక అవకాశం దొరికితే పరిగెత్తుతాం ఇంకొక అవకాశం దొరికితే ఇంకొక మాట్లాడతాం ఎంత ఊరు ఎంత ప్రయాసం ఉన్నా ఎంత కష్టం ఉన్నా కొంత ఊరుకుని జమ చేసుకొని మనుషులకు వీటన్నిటిని చూపించడానికి మనం ఆశ ఉంటాం కాబట్టి అటువంటి ఆశని అటువంటి హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మన ఆశని తృప్తిపరిచే గొప్ప దేవుడు కాబట్టి ఆయనకే కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ఊగించుకుంటున్నాం ప్రార్థన పూర్వకంగా పరశుధర తండ్రి మీకు మదనాలనైనా గొప్ప తండ్రి మమ్మల్ని మీరు నిష్కలంకంగా తయారు చేసుకున్నారు నేను దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రభ ఎటువంటి తన మళ్ళీ టాగు మచ్చ లేది ఎటువంటి మడత లేని ఎటువంటి కలంకం లేని పరిశుద్ధం గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘంగాను తయారు చేసుకునేందుకు మీకు ఎంతో వదనాలు నేను ఎటువంటి గుంపుల నుంచి మేము బయటికి పోరానికి వీల్లేదు ప్రభా కానీ గొప్ప జనం ప్రభా గుంపులో సహవాసంలో ఉంది ప్రేమ విందులలో పాల్గొంటుంది ప్రభా కాంప్రమైజ్ అయిపోయింది లోకంతో నిభ వారిని ఏ రీతిగానైనా మీ సన్నిధి నడిపించాలన్న ప్రయాసంలో మేము ఉంటున్నాగా ఆశ్చరించండి నడిపించండి శక్తిని అనుగ్రహించండి మీరు ఆక వరుస పరచుకోండి రాతీషంలో మంచి ధర ఇచ్చేసి వేకుని లేని స్థితించల సహాయపడండి ఏ శ్రీకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి